కీర్తన నాలుగు వందల డెబ్బై ఒకటి సింగారమూరితి విచిత్త జగురుడవు సంగతి చూచేరు మిమ్ము సాసముఖా పువ్వుల తెప్పల మీద పొలతులు నీవు నెక్కి పువ్వులాకసము మోవపూచి చల్లుచు దేవదుందుభులు దేవతలు గొలువగా సావధానమగు నీకు ఖ అంగరంగ వైభవాల అమరకామిలుడా నింగి నుండి దేవతలు నిన్ను చూడగా సంగీత తాళవాద్య చతురతలు మెరయా సంగటి తేలేటి మీకు సాసముఖా అరగకోనేటిలోన పసిడి మేడ నుండి అరిది నిందిరయు నీవు ఆరగించి కరిమశ్రీ వెంకటేశ కనుల పండువగా తరవి మీకు తాసముఖా